వాడల వాడల వెంట వాడివ వాడివో నీడ నుండి చీరల మే నేత బెహారీ పంచభూతముల నెడి పలువన్ని నూలు చెంచెలపు గంజి ఓసి చరిసేసి కొంచెపు కండెల నూలి గుణములనేసి మంచి మంచి చీరల మారు బెహారీ మటు మాయముల తన మగువ పసిడి నీరు చిటి పొటి అల్లుకల చిలికించగా కుటిలంబు చేతల కుచులుగా కట్టి పటవాలి చీరల మేపలు బేహారి మత్తిక కర్మ అనేటి మైలసంతలలో విచపు కర్మధనము వెలువ పచ్చడాలుగా గుట్టి పలువేంకటపతి ఇచ్చలదుల నమ్మి ఇంటి బేహారీ